పాపం ఆహారం లభించడం కొద్దిగా కష్టం దాన్ని ఏది కష్టమైంది ఉంటుందో దాని ఎందు బలమైన చపలత్త ఉంటుంది అది ఎర్ర కనబడగానే లట్టుకొని మింగేద్దామని అనుకుంటుంది కానీ దాని వెనుకున్న గాలాన్ని చోడి చూసేటటువంటి తెలివి ఉండదు అనమాట ఆ తెలివి ఎప్పుడైతే లేదో గాలానికి చిక్కుంటుంది దాని యొక్క బలహీనతని అర్థం చేసుకుని మానవుడు ఏం చేస్తున్నాడు అందుకని ఈ ఎర్రని అడ్డుగా పెట్టి గాలంతో దాన్ని పట్టుకుంటున్నాడు సో ఇట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి ఇంద్రియం బలహీనంగా ఉంటుందన్నమాట దాని ఆ జన్మ అంతే కాబట్టి జీవులన్నీ ఎనిమిది లక్షల జీవరాశులన్నీ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా నేను మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి శబ్ద జ్ఞానాన్ని పొందగలిగేటటువంటి ఉత్తమ ఉపాధి నాకు అని ఈశ్వరుణ్ణి జీవులన్నీ ప్రార్థిస్తూ ఎందుకంటే వాటికి శబ్ద జ్ఞానం లేదు కాబట్టి ఆ మనోమయ వికాసం లేదు కాబట్టి అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా చేపలు గాని ఇంకా శబ్దజ్ఞానం వినికిడి జ్ఞానం శ్రవణ జ్ఞానం బలహీనతగా లేడిగుంటుంది అది సింహం యొక్క గర్జన వినగానే పరిగెట్టడం మొదలుపెట్టి ఎంత దూరం పరిగెట్టాలంటే దాన్ని నిర్ణయం సింహపు గర్జన వినపడనంత దూరం పరిగెడితే అది సేఫ్ అనుకుంటుంది నాకిక ప్రాణభయం లేదు ఎప్పుడు సింహపు గర్జన వినపడనంత దూరం పరిగెట్టేయాలి ఎంతసేపట్లో పరిగెట్టాలి కాను రెప్పపాటులో పరిగెట్టేయాలి అంత వేగంతో పరిగెట్టేస్తుంది ఆ వేగంలో పరిగెట్టేటప్పుడు దాని హృదయ స్పందన వేగం పెరిగిపోయి ఆ బరుగులోనే ప్రాణం వదిలేసి భయంతో ప్రాణం ఇట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సమస్య సరే ఇక చెప్పుకున్నాం అనుకోండి భ్రమరం అది దానికి వాసన ఎప్పుడూ కూడా బాగా బలమైన వాసనా బలం ఉంటుంది అన్నమాట అంటే తేనె యొక్క వాసన దానికి తెలిసినట్టుగా మనకి తెలియదు మనకి పూలే కనబడితే గానీ దానికి పూలల్లో ఉన్న తేనె కనబడు చూడండి ఎంతో విశేషమైన ప్రజ్ఞ కలిగిన మానవుడికి తేనె ఎక్కడుందో తెలియదు వాడు ఎంత బుర్ర బదులు కొంటుకున్నా ఆ తేనె ఎక్కడుందో తేనె తుట్టులోకి వెళ్ళి తేను తెచ్చుకోవాల్సిందే పూలల్లో తేనెని సంగ్రహించగలిగే శక్తి మానవుడికి లేదు ఇప్పుడు ఎంత మనం సాంకేతిక యుగంలో ఉన్నా పూలలో నుంచి సెంటు తయారు చేయగలుగుతున్నాం కానీ పూలలో నుంచి తేనె తయారు చేయలేకపోతున్నాం అది ఒక తేనె వల్ల మాత్రమే సాధ్యం దానికి తెలిసినట్టు మనకి తెలియదు వెళ్ళి కమలంలో కూర్చుంది ఆ హాయిగా పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే ఉంది రాత్రి కమలం ముడుచుకుంది ఇంతే సంగతులు తెల్లారేపటికి దీనికి ఊపిరాడకుండా అక్కడే చనిపోతుంది ఇలా ఈ రకమైన బలహీనత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఇతరత్ర మనం ప్రతి ఇంద్రియానికి చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్పలత ఏ తిడన్నిటికీ ఒక సర్వనామం పెట్టాం ఏమిటది మీరంతా ఎవరండి మేమంతా మనుషులండి మనుషులను ఎందుకన్నారండి మాకు మనసు ఉంది కాబట్టి అంతే సింపుల్ యాజిట్ మనోమయ కోసం ఎవరికైతే వికసించిందో వారందరూ మనుషులే మనోమయ కోసం వికసించలేదనుకోండి వారు పశుప్రాయులు మానవ ఉండవచ్చు కానీ వారికి వికాసం రాలేదనమాట అప్పుడు వారేమవుతారంటే వారంతా పశు ప్రాయులు సరే ఊ అంటే కోపం ఆ అంటే తాపం వచ్చే వారంతా ఆ కేటగిరీలో వేసేస్తా ఉన్న సరే మనస్సు అయినా కనీసం వికసించి ఉంటే నెక్స్ట్ స్టేజ్లో బుద్ధి వికాసం కాస్త ఏదన్నా విజ్ఞానం కాస్త చెప్తే వింటాం పెద్దలయ్యందు గౌరవం వినయం ఏదైనా కాస్త సత్తి యొక్క పొందాలని అనుకోవడం ఇదంతా బుద్ధి వికాసం సరే వికాసం అని ఎక్కడైతే అంటామో అక్కడ ఈ చపలత్వం ఉండదు అనమాట స్థిరత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా అబ్బాయి అండి పదిహేను ఏళ్ళ నుంచి స్కూల్కి వస్తున్నాడు అండి కానీ వాడికి ఇంకా సరిగా ఏది రాలేదండి ఏదో ఒక సబ్జెక్ట్లో వచ్చేస్తే వాడు ఆ సబ్జెక్ట్లో అయినా కానీ జీవితం నిలదొక్కుంటాడని అనుకుంటున్నానండి కానీ వాడికి అన్ని సబ్జెక్టులోనూ పాస్ మార్కులు వచ్చాయి దేంట్లోనూ మెరిట్ రాలే ఇప్పుడు ఏం చేయాలి టెన్త్ క్లాస్లో అన్నీ పాస్ మార్కులతోనే పాస్ అయ్యాడు వాడిని ఇంటర్మీడియట్లో దేంట్లో జాయిన్ చేయాలి అంతే వాడిని అడిగాము నీకే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ రా నీకు నాకు సినిమాలు చూడడం అంటే ఇంట్రెస్ట్ అండి అన్నాడు ప్రశ్న ఏమిటి అడిగింది నీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ నువ్వు ఇంటర్మీడియట్లో ఏం జాయిన్ అవుతావు సందర్భంతో అడిగాం వాడు ఏం చెప్పాడు నీకేం ఆసక్తిరా అంటే సినిమాలు చూడడం అంటే ఇంట్రెస్ట్ అండి అన్నాడు తప్పేమి అందులో తప్పు కాదు ఓకే అయితే ను సినిమా తయారు చేయడం ఎట్లాగా సినిమా ఇండస్ట్రీలో పనికి వస్తావు రా బాబు అని మనం తీసుకెళ్ళకడబెట్టాం సో ముందు ఉద్యోగం ఏమిస్తారు లైట్ బాయ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఇలా లైట్ బాయ్గా చేరి నిదానంగా ఆ ఇండస్ట్రీలో వాడు ఎప్పటికో నిలదొక్కొని పైకి వస్తాడు ఆ జీవితం అంతే ఇప్పుడు వాడిని అర్జెంట్గా మనం ఒక సినిమాకి డైరెక్టర్గా వాడిని ప్రవేశపెట్టాలంటే ఒక డైరెక్టర్గా పనిచేయాలంటే వాడికి వాడికి ఎంతో వెయ్యి మంది ఏం పనిచేస్తున్నారో ఆ పరిజ్ఞానం అంతా వాడికి ఉండాలి కదా కాబట్టి ప్రతిభను బట్టి మనం వ్యవహారం ఉంది ప్రతిభ దేని మీద ఆధారపడి వెరీ వెరీ ఇంపార్టెంట్ దేనినైనా విచారణ చేసి నిర్ణయం చేయగలిగే సామర్థ్యం ఉండాలి స్థిరంగా ఉండగలగాలి వాడు వాడు వెయ్యి మందిని నడపగలగాలి అంటే ఆ వెయ్యి మందికి వాడు ఆధారంగా ఉండాలి అధిష్టానంగా ఉండాలి స్థిరంగా ఉండాలి చపలంగా ఉండవ ఈ చపలత్వంతో ఎవరైతే ఉంటారో మనం సాధకులలో కూడా వీళ్ళని గమనించవచ్చు అనేక రకాలైన చపలత్వాలు ఉంటాయి వాళ్ళు సాధన చేస్తున్నామని అంటారు కానీ ఇంకా చపలత్వం పోదు